ఎంతో వర్ణాల నిండా గొప్ప తండ్రి మహాపరిశుద్ర దేవానికి అర్పించుకుంటున్నాయి నా దేవా నా ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా అయినా మమ్మల్ని అందరినీ సురేష్ కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలతలు నిలబెట్టిన ప్రభావ దివారాత్ మమ్మల్ని కాపాడి ఈ దినం మీరు మాకు అనుగ్రహించడం ఎంతో అన్నాను ప్రభా కృతజ్ఞత చెల్లించుకుని చెన్నాం ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా మీ పాద సంగండి మా జీవితాలు మా హృదయాలు సరిజియ్యాలి ప్రభావ మీ పశురతలు నడిపించండి మా ప్రాణాత్మ శరీరం మీకు సమర్పించుకుంటుండగా ప్రభా పోతే మమ్మల్ని సంపూర్ణంగా పరిశుభ్రపరచండి నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి అయినా వాక్యం మీరు మాతో మాట్లాడండి పాటల ధర మహిపనండి ఈ ఆడ అంతట్లో మీ ఆధిపత్యం నడిపించను మీకు పరిశుధాత్మ నడిపింపు మో దండి పరిశుధాత్మ తమ్ములందరినీ అభిషేకించండి వాక్యంలో సత్యం మీరు గ్రహించలేదా మా ఆత్మీయ నేతలు నూతనమైన అభిషేకం దాని రాణవేరితో నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి వేయండి ఈ ఆడదనంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గారు ఎందుకేమన్నా సరాజు గది పాట పాడతాను ప్రేజ్గా ప్రైజ్ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా కేసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలి అయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్యదూరం తొలిగించావు వదిలుండలేక నాశలు నందం కోరేవాడాశలు తీర్చేవాడానందం కోరేవాడా నాషలు తీర్చేవాడ ప్రియలున్న ప్రేమనిది నిజమైన ధన్యత నది కేసయ్యా కేసయ్యా కేసయ్యాయసయ్యా కేసయ్యా కేసయ్యా కేసయ్యాయసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేల లందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగినలో నేను పాపిన గ్రహించగానే ఆరాధించే వేళ లందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపిన గ్రహించగానే నీ అలవాటయే నీ పాదముల్ వదలాకుంటెన్ నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటెన్ నీకిష్టమైన దరీ కనుగొంటిని నీతో చేరీ వేసయ్యా సయ్యా ఏ శయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యం పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే ని ఓ దార్చింది నా పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేననీ నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు ఏసయ్యా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 ందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు మరియు వందనాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి దయచేసి ఎవరైనా బైబిల్ దగ్గర ఉన్న బైబిల్ చదివి కొంచెం రిఫరెన్సెస్ చదివి సహాయపడమని ప్రభు పెట్ట వేడుకుంటున్నాను మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము రెండవ వచ్చినము కీర్తనల గ్రంథము అరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చినము రెండవ భాగం చదువుకుంటాం కీర్తనలు అరవై ఒకటి ఆ రెం రెండవ రెండవ భాగము నా ప్రాణము తల్లడిల్లగా నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంధంలో నుండి నీకు ముర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుముదర్ కీర్తనకారుడు దావీ రెండవ భాగం చూసినట్లయితే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మొదటి వచనంలో చూసినట్లయితే దేవా నమరాలకి గుమ్ము నా ప్రార్థన చెవియొమ్ము ఏంట ఈయన ప్రార్థన అంటే నేను ఎక్కర్లేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తా ఆ ప్రియమైన సహోదరుడ సహోదరి ఈనాడు మన ప్రార్థనలు అనేక రకాల ప్రార్థనలు మనం చేస్తూ మనకి లోక్ సంబంధమైన అవసరాల కోసం చేస్తా ఉంటాము లేదంటే అనారోగ్య సమస్యలు ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తప్పేమీ లేదు కోసం ప్రార్థన చేయటము కానీ అతి ప్రాముఖ్యమైన విషయం దావేది యొక్క జీవితం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఈ యొక్క ఇదేంటండి గొర్రెల కాపుల్లో ఆ దావేది బెత్తలహేము ఆ పురము ఆ ఉన్న అడవి ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాలలో దేవుని యొక్క తన తండ్రి యొక్క మందరిని కాస్తూ ఎన్నో రకాల కొండలు ఆ చుట్టుపక్కల కొండలు అన్నీ ఎక్కిన అనుభవము దావిదుది కానీ ఇంకా ఏ కొండ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే బహుశా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక కొండల గురించి రాయబడతా ఉంది మౌంటైన్స్ కాని దాని కొండలు అనే అనేక కొండల గురించి రాయబడతా ఉంది ప్రియమైన సహోదరు సహోదరి ఈ సాయంకాల సమయంలో ఒక్కొక్క కొండ ఒక ఆత్మీయ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కాబట్టి మనము ఈ యొక్క వాక్యం తర్వాత మనము ఏ స్థితిలో ఉన్నామో మన యొక్క ఆత్మీయ స్థితి ఏ అనుభవంలో ఏ కొండ అనుభవంలో ఉందో మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ ఆ ఉన్నతమైన స్థితికి ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఇది ఆత్మీయతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని ప్రభువు కోరుతా ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని కొండల గురించి మనం చూసుకుంటాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ నోబహు కాలంలో దేవుడు జలప్రలయాన్ని అనుమతించిన తర్వాత నలభై దినుములు నలభై రాత్రులు నలభై పగళ్లు ఆ ప్రచండ వర్షము భూమి మీద కుమ్ము కురుస్తా వచ్చింది భూమి మీద ఉన్న సమస్తము కొట్టుకొని పోయింది దేవుడు నోబును నోబు కుటుంబాన్ని మాత్రము వారి యొక్క రక్షణ కొరక ఓడను సిద్ధపరచుకొని ఆ యొక్క ఆ నలభై దినాలు వర్షం ఆగిపోయిన తర్వాత మరలా కొన్ని దినాలకు ఆ నీరంతా భూమి మీద ఇంకిపోయిన తర్వాత వాళ్ళు కొండ ఆ యొక్క ఒక కొండ మీద వచ్చి ఆగుతా ఉంది అది అరారోతు కొండ తెలుగులో అరారాతు కొండ అని రాయబడతా వచ్చింది ఈ అరారాతు కొండ అనేది ఇట్స్ ఏ నూతనమైన ఆరంభము అక్కడ చూస్తే లోకమంతా కొట్టుకొని పశువులు కొట్టుకొని మనుషులు బలాఢ్యులైన మనుషులు కొట్టుకొని పోయారు నెఫీలిలు వంటి వారు కూడా కొట్టుకొని పోయినారు అంత ఎందుకు అంటే అక్కడ పాపము విస్తరించింది కాబట్టి దేవుని యొక్క కోపము అక్కడ ఆ ఈ భూమి మీద దేవుని యొక్క కోపాన్ని చూపించవలసి వచ్చింది కాబట్టి ఈ యొక్క ఈ అరారోతు కొండ అనేది మనకు నూతనమైన ఆరంభాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది మనము ప్రభువుని అంగీకరించిన నూతన నూతన దినాలలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎరారత్తుకుండా అనుభవము జ్ఞాపకం చేస్తా ఉంది అక్కడ ఏ రీతిగా అయితే నోహు నోహు కుటుంబము వారి యొక్క జీవితాన్ని ఫ్రెష్ గా ఇట్స్టార్ట్ బటన్ అనమాట వారి జీవితాల్లో ఎందుకంటే మన మొబైల్ ఎప్పుడైనా అప్డేట్ చేయాలనుకోండి మనము ఆ రీసెట్ బటన్ ఉంటుంది రీసెట్ ఫ్యాక్టరీ సెటింగ్స్ అనే ఒక బటన్ ఉంటుంది అది బటన్ క్లిక్ చేస్తే ఫోన్ అంతా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది పాతదంతా కూడా వెళ్ళిపోతుంది ఫ్రెష్ గా ఫోన్ కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందంటే దయచేసి ఎవరైనా చదవండి రెండవ కోరింతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము రెండవ కోరింత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడో వచ్చినము సరే నేను గతించ ఎవడైనా నువ్వు క్రీస్తు నందుడలా నూతన సృష్టి మనము క్రీస్తును ఎరుగని స్థితిలో నుండి యేసు ప్రభుని అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కొని ఆ నీటి బాప్తి ద్వారా ఈ లోకం నిమిత్తమై ఈ లోక ఈ లోకం నిమిత్తమై పాపముల నిమిత్తమై మనం చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచినట్లుగా అంటే మనం నీటి బాప్తి సాక్షిం చే నూతన సృష్టిగా చేయబడ్డాము అంటే ఏసు ప్రభుని అంగీకరించిన తర్వాత మన యొక్క జీవితము నూతన సృష్టి పాతవన్నీ కూడా గర్తించాల ఏ రీతిగా అయితే ఈ అరహాతు కొండ మీద ఈ యొక్క నోవోహు నోహు కుటుంబం ఏ రీతిగా అయితే వారి యొక్క జీవితాన్ని నూతనమైన విధానంలో ఆరంభిస్తూ వచ్చినారు మన యొక్క జీవితం కూడా వ్యక్తిగతంగా ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ప్రియమైన సహోదరుడ సహోదరి ఇదే అనుకూల సమయము ఇదే లక్ష్మీ దినము ఈ రేపు రేపటి అంటే నేను నా జీవితంలో నేను అనుకుంటా ఉండేవాణ్ణి నేను ముస్లిం అయిపోయిన తర్వాత యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రభువును అంగీకరిస్తాను అనుకున్నవాణ్ణి కానీ దేవునికి వందనాలు దేవుని నన్ను దాదాపు ఇరవై సంవత్సరాల ప్రాయంలోనే నన్ను పిలిచి ఆయన పరిచర్యకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు దేవునికి వందనాలు అలాగే ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు దేవుని ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉంటే ప్రభుని అంగీకరించి నీటి బాప్తి సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే నువ్వు ఇంకా ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించలేదు నీ యొక్క నూతనమైన ఆత్మీయ జీవితము ఆరంభించబడలేదు కాబట్టి ఇది మొదటి స్టెప్ ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఇది మొట్టమొదటి ఆరంభ స్టెప్ కాబట్టి మనము బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రభువుని అంగీకరించినారు అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా లేదంటే ప్రభువుని అంగీకరించి నీటి బాప్తిలో సాక్ష్యం ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసే వారు ఉంటే ప్రేమ సహోదర సహోదరి క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను ఏంటంటే నీటి బాప్తి సాక్ష్యం ఇవ్వటము ప్రభువుని అంగీకరించి నీటి బాప్తి సాక్ష్యం ఇవ్వటం అనేది యొక్క జీవితంలో మొట్టమొదటి మెట్టు కాబట్టి ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యము తగదు అని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను ఇది మొట్టమొదటి స్థితి అరారాతు కొండ నూతన సృష్టిగా చేయబడిన కొండ రెండవదిగా చూసినట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మనందరికి తెలిసిన వాక్య భాగమేది దేవుడు అబ్రహామును పిలిచి తనకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఈ మోరియా పర్వతం మీదకి వెళ్లి అక్కడ ఇస్సాకును బలిగా అర్పించమనే సందర్భము అలాగే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును వెంటెట్టుకుని ఆ మోరియా పర్వతానికి వెళ్లి అక్కడ తన కుమారుడిని బలిగా అర్పించి అక్కడ రెండవ వచ్చినములో చెప్పబడిన మాట ఏంటంటే ఇరవై రెండవ జయమో ఆధికండము రెండవ వచ్చినమ్ములో చెప్పబడిన మాట ఏంటంటే నీవు ప్రేమించు నీకొక్కగా ఒక్క కుమారుడైన ఈ సాకుని తీసుకుని బలిపీఠం మీద పెట్టి నా కొరకే బలిగా అర్పించు అనే చెప్పబడిన మాట ప్రేమైన సహోదరుడా సహోదరి ఆ రీతిగా అబ్రహం చేస్తూ కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన దేవుడు పిలుస్తా కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటిగా నూతన సృష్టిగా చేయబడిన నీవు నేను రెండవ అనుభవము రెండవ మెట్టు లేదా రెండవ పర్వత అనుభవము మనకేం నేర్పిస్తా ఉందంటే నీవేదైతే దేవునికి ఇష్టమైనది ఎవడైనా నన్ను వెంబడింపుకోని తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువు ఎత్తుకొని వెంపడించవాలని యేసుక్రీస్తు ప్రభు వారు పిలిపించినట్లుగా నీవు నేను ప్రభువును రెండవ అనుభవము నువ్వేదైతే లోకంలో దేవునికన్నా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావో బహుశా కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళటానికి బదులుగా మనం ఉద్యోగాలు చేసుకోవటమో లేదంటే మన పనులు చేసుకోవటమో చేసుకునే వారంగా ఉంటాము అది అంటే దేవునికి ఇష్టమైన ఇష్ట అంటే దేవునికి ప్రథమ స్థానం అంటే దేవుణ్ణి ప్రేమించే స్థితిని మన జీవితంలో మనకు తెలియజేస్తా ఉంటుంది అక్కడ బహుశా దేవునికన్నా అబ్రహాం ఇసాకుని బహుశా ప్రేమిస్తా ఉన్నాడేమో అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా నాకన్నా తక్కువగా ప్రేమించదు నువ్వు ప్రేమించి నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అమౌర్యా పర్వతం మీద నాకు బలిగా అర్పించంటే అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్లి బలిగా అర్పించడానికి సిద్ధపడిన విధానము దానివల్ల దేవుని ఎంత భయభక్తులు అబ్రహాము పిలువబడతా వచ్చినాడు ఏమైనా సహోదరుడా సహోదరి నీ నా జీవితంలో నీవు ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా లేదంటే ఈ లోక సంబంధమైన విషయాలు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా ప్రభు కంటే అనేక సార్లు సన్నిధికి వెళ్ళటానికి మనకు ఉద్యోగాలు అడ్డొస్తా ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి అంటే ప్రభువుని ప్రేమించని స్థితిని మనకు మన జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది దాన్ని బట్టి మనం దేవునికి భయపడటం దేవునికి భయపడితే దేవుని సన్నిధికి వెళ్తాం దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్లు చేస్తాం దేవునికి భయపడితే దేవుడు ఎలాగ బ్రతకమంటే అలాగ బ్రతుకుతాం అబ్రహము దేవునికి భయపడ్డాడు కాబట్టి తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ఇష్టపడుతూ నా జీవితంలో ప్రభు అంగీకరించిన వారంగా ప్రభు యొక్క వాక్యానుసారంగా మన జీవితం ఉందా దేవుని యొక్క వాక్యానికి మనం భయపడుతూ ఉన్నామా బహుశా ఈ కేబిపిఎం గ్రూప్ లోనే చూస్తే దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అనుకుంటా అంటే దాదాపు రెండు వేల ఉన్నాయి ఈ రెండు వేల దేవుడు మనతో ఎన్ని మాట్లాడితే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ వచ్చినాము ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ వచ్చినాము అంటే మన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండాలా ఇంకా ఆ స్థితిలోకి మనం చేరలేదంటే మనం దేవుని యొక్క వాక్యానికి భయపడే అనుభవంలో మనం లేవేమో ఈ మౌంట్ మోరియా ఈ యొక్క మోరియా పర్వతపు అనుభవంలో నువ్వు ఆగిపోయావేమో ప్రిమణ సహోదర్ ప్రభు దగ్గర క్షమాపణ కోరి ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాం మూడవది మూడవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఆ ఇక్కడ మనకు ఒక కొండ కనిపిస్తా ఉంది అది సీనాయి పర్వతము సీనాయి కొండ ఈ సీనాయి కొండ మనకేమి జ్ఞాపకం చేస్తా ఉంది దేవుని యొక్క స్వరము దేవుని యొక్క స్వరమును మనకు జ్ఞాపకం చేస్తా ఉంది అంటే అక్కడ సీనాయి పర్వతం మీద ఆ మోషయతో దేవుడు తన నిబంధన పలకలు పది ఆజ్ఞలు అక్కడ రాయించి మోసేకి ఇచ్చినట్లుగా చూస్తాం మరి అంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఆ కట్టడలు ఆ విధులు గై కొనాలి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ఆయన యొక్క ఆయన యొక్క మాట వినే వారం అయితే ఆయన యొక్క భయపడే ఆజ్ఞలను మన జీవితంలో పాటించే ఉంటాం మొట్టమొదటిగా అరారవుతూ మనకు ఆ దే నూతన ఆరంభాన్ని ఆత్మీయ జీవితం ఆరంభ ఆరంభ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది రెండవది దేవుని యొక్క మాటకు విధేయత చూపే అనుభవాన్ని మన జ్ఞాపకం చేస్తా ఉంది మూడవది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నామేమో ఈ లోకము పాప సంబంధమైన లోకము ఈ లోకము దుష్ట లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకము ఆ శత్రువు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదినా అని తిరుగులాడుచున్న దినాల్లో అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కాబట్టి అనేక మనం తప్పిపోయే స్థితి ఉంటది కానీ దావూది యొక్క జీవితంలో చూసినట్లయితే దావూది మూడు సార్లు చేసి తప్పిపోయినప్పటికీ మరలా తిరిగి ఆ పాపంలో ఆ స్థితిలో ఆయన దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మరలా ఆ పాపము చేసినట్లు మనం ఎక్కడా చూడము మన జీవితాల్లో ఎన్నిసార్లు మనము ఈ పాపాన్ని రిపీటెడ్ గా తిరిగి మరలా మరలా మరలా మరలా ఆ పాపం ఒక్క తన వాంతికి మరలినట్లు పంది మరలా పురదలో పుర్లాడే ఉన్నట్లుగా మన జీవితాల్లో ఎన్నిసార్లు పదే పదే పాపం చేసే స్థితి మన జీవితాల్లో ఉంటా ఉంది ఆయన ఆగ్నేలను ఆ గ్ర ఆయన ఆజ్ఞలను పాటించలేని స్థితిలో మనం ఉంటున్నాము రిమన్ సహోదర సహోదరి ఈ యొక్క ఈ సినాయి కొండ అనుభవము మనకు ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే వరంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ఇప్పుడు వరకు మూడు విషయాలు చూసాను నాలుగవదిగా చూసినట్లయితే ఆ మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనకి ఇంకొక కొండ జ్ఞాపకం చేయబడతా ఉంది ఈ కొండ ఏంటయ్యా అంటే కర్మేలు పర్వతము కర్మేలు పర్వతం అంటే ఆ ఏలియా ఏలియా దేవుని కొరకాయ రోషము కలిగి జీవించిన వాడిగా ఉంటా ఉన్నాడు అక్కడ బయలు ప్రవక్తలు దాదాపు ఎనిమిది మంది బయలు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు ఏలియా ఒక్కడొక పక్కన ఉన్నాడు వాళ్ళతో పాటు రాజు ఉన్నాడు అక్కడ ఆ ఎనిమిది మందిని చూస్తే గుండె ఆగిపోవాల భయపడి పారిపోవాలా కానీ ఏలియ జీవము కలిగిన దేవుని సేవకుడని దేవుడు ఉన్నాడని యహోబాయే దేవుడు అని ఆ ప్రూవ్ చేసిన ఆ స్థితిని మనకు ఈ యొక్క కర్మేలు పర్వతం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది మనందరికీ తెలిసిన వాక్యభాగం ఏది బయలుదేవతలు ఎనిమిది వందల యాభై మంది వాళ్ళు ఒక ఒక దూడని తీసుకున్నారు దాన్ని చంపేసేసి ఆ బలిపీఠం మీద పెట్టేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు బయలుదేవత నువ్వు దేవుడు నువ్వు రా నువ్వు వచ్చి ఈ అగ్నితో కాల్చివే ఈ యొక్క అర్పణను అర్పణను అందుకోని వాళ్ళు ఓ ఉదయం నుంచి సాయంకాలం వరకు అరుస్తానే ఉన్నారు అరుస్తానే ఉన్నారు కాని అక్కడ దేవుడు లేడు కానీ ఏలియ ఆ ఆరాధన ఆ బలి అర్పణ సమయంలో సాయంకాలం సమయంలో ఆ బలి ఆ బలి మీద నీళ్లు పోసి మరి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తా వచ్చినాడు ఆ రీతిగా దేవుడు అగ్ని అగ్ని రూపంలో అలాగ వచ్చి ఆ బలిని అంగీకరించినట్లుగా మనం చూస్తాం అంటే ఏలి రోషం కలిగి తన దేవుని కొరకై నిలవబడిన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది మన జీవితంలో మనము దేవుని కొరకై స్థిరముగా నిలబడటానికి మన జీవితాలు అనేక భయపడేవిగా ఉంటాయి మన జీవితాల్లో అనేక మనము వెనుకకు మరలే వారంగా ఉంటాము మన జీవితంలో ఆ రోషము లేని స్థితి బహుశా ఉందేమో సహోదరు ఆ సహోదరి ఈ మొక్క కర్మేళ్ళు పర్వతం మనకు ఏం నాకు చేస్తా ఉందంటే ఏలి ఆవులే నేను రోషం కలిగి జీవించవలసిన దినాల్లో మనం ఉన్నాం రోషం కలిగి నీ దేవుడు నిజమైన దేవుడని మన దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడని ఈ లోకానికి చాటి చెప్పవలసిన దినాల్లో నీవు నేను ఉంటూ ఆ స్థితి మన జీవితాల్లో ఉందా మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ యొక్క పర్వతము మనకు రోషం కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది అదీగా రోషం కలిగి జీవిస్తూ ఉన్నావా నేను ఏమే పరీక్షించుకోరు ఇంకోవేళ లేకపోతే ప్రభు అదిగో నేను నీ కొరపై రోషం కలిగి ఎలియావాలి రోషం కలిగి జీవించాలనుకుంటున్నాను నేను రోషం కలిగి చాలే అనేక మన జీవితం ఎలాగుంటది ఈ ఆత్మీయ స్థితి చాలే మనకి ఇంకా నువ్వు చాలే అని చెతకిలు పడితే దేవుడిని అస్సలు వాడుకోడు లేదు నేను అదే చేశాడు ఇది అయిపోయిన తర్వాత అయ్యా ఇదిగో నా వల్ల కాదు ఇంకా నన్ను చంపేసేది అంటే ఆ తర్వాత ఎక్కడా కూడా పరిచర్లో వాడుకోలేదు ఏలి ఏ తర్వాత ఎల్లీషన్సిద్ధ పురస్థాయి సహోదరుడు సహోదరి దేవుడు నిన్ను ఒక వృషం కలిగిన క్రైస్తవుడిగా జీవించాలని కోరుతా ఉన్నాడు నీ దేవుడు సజీవుడని నీ దేవుడు నిజమైన దేవుడని నీ దేవుడు నీ ప్రార్థన ఆలోకించే దేవుడని ఆయన చెవులుండి వినే దేవుడని కళ్ళుండి చూసే దేవుడని నోరుండి మాట్లాడే దేవుడని చెవులుండి వినే దేవుడని నీ ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది అంటే రోషం కలిగి జీవించాలని ఈ యొక్క పర్వతం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది నాలుగు విషయాలు చూస్తాను వచ్చిన ఐదవదిగా ఆ కీర్తనలు తొమ్మిదో అధ్యాయమో పదకొండో వచ్చినమో ఇక్కడ ఆ ఆ తర్వాత చూస్తే కీర్తనలు రెండో ఆరులు చూస్తే కూడా మనకి ఇక్కడ ఇంకొక పర్వతము సిండ కనిపిస్తా ఉంది మౌంట్ సినాయ్ మౌంట్ జియోన్ ఈ జియోన్ అనేది సియోనో కొండ అనేది దేవుని యొక్క నివాస స్థలము అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది మొదటి రాజు గ్రంథం ఎనిమిదో ఒకటో వచ్చిన చూసినట్లయితే అక్కడ అక్కడ అక్కడ మందసము ఏర్పాటు చేస్తా వచ్చినట్టు దావిదీపురంలో సియోనో కొండ మీద అంటే సియోనో కొండ మనకేం జ్ఞాపకం చేస్తా ఉంది దేవుని యొక్క మందిరము లేదా దేవుని యొక్క ప్రజలతో సహవాసమును లేదా దేవుని సన్నిధిని మనకు జ్ఞాపకం ఉంది ప్రియమైన సహోదరు సహోదరి జీవితంలో దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుని ప్రజలతో సహవాసాన్ని మనము ఆనందించలేము లేదా ఇతరులను చూసి మనము సంతోషించలేము ఇతరుల ఉన్నతమైన ఆత్మీయ స్థితిని చూసి కానీ లేదా దేవుడు వారికి ఇచ్చిన స్థితిని చూసి గానీ మనం కొన్నిసార్లు అనేక మనము నచ్చుకునే వారంగా ఉంటాము అనేక సార్లు సహోదరుని తన ప్రేమగా మాట్లాడలేని స్థితి మన జీవితంలో ఉంటా ఉంది కానీ సియోనుల్లో మనకు ఆనందం ఉండాలా సీయోనులో మనకు సంతోషం ఉండాలా ఎందుకంటే మనం పరమసియోన్ కు వెళ్ళడాయించున్నాము అక్కడ దేవాత్ దేవునితో సదాకాలము ఉండాలి కదా మరి అక్కడ కోట కోట్ల మంది ఆయా రకంలో ఆయా భాషలు ఆయా ప్రజలు ఆయా రకరకాల ప్రజల్లో నుంచి కొన్ని కోట్ల మంది అక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ నీ స్థానిక సంఘంలో నీతోటి సహోదర సహోదరులతో నువ్వు ప్రేమగా ఉండలేకపోతే వారి సంతో వారి సంతోషంలో నువ్వు సంతోషం పంచుకోకపోతే వారి దుఃఖంలో వారి దుఃఖాన్ని నువ్వు పంచుకోలేకపోతే ఆ నిత్యరాజ్యంలో నువ్వు ఎలాగూ ఉండగలుగుతావు నేను ఎలాగ ఉండగలుగుతాను బహు దుఃఖకరమైన సంగతి కదా రేమన్ సహోదరు సహోదరి ఈ సియోను కొండ మనకు దేవుని యొక్క సహవాసము సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని సహవాసంలో ఎంతవరకు నువ్వు దేవుని సహవాసంలో ఉండగలుగుతూ ఉన్నావు ఎంత దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతూ ఇది ఐదవ అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ఆరవదిగా చూసినట్లయితే ఆరవదిగా చూసినట్లయితే మత పదిహేడవ అధ్యాయంలో ఇక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ పేరు రాయబడలేదు కానీ అక్కడ రూపాంతరపు కొండ అని పేరు పెట్టబడతా ఈ రూపాంతరపు కొండ అనుభవము ఎప్పుడైతే మనము అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ అనుభవాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అది మన జీవిత ఆత్మీయ స్థితి ఎదుగుదలను జ్ఞాపంచేస్తా ఉంది అందుకే కీర్తన గారు అన్నాడు కదా ప్రభు నేను కలినంత ఇత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఇది ఆత్మీయముగా ఉన్నతమైన స్థితికి ఈ స్టెప్ బై స్టెప్ అంటే మనము అరవత ఎప్పుడైతే మనము నూతన జీవితాన్ని మనం ఆరంభిస్తామో రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతాం దేవుని యొక్క మాటకు విధేయత చూపుతాం మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం గాయకుంటాం దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకోం ద్వారా దేవుని యొక్క సంగము రోషం కలిగి జీవిస్తాము రోషం కలిగి జీవించడం ద్వారా ఐదవదిగా దేవుని యొక్క సహవాసంలో దేవుని బిడ్డలతో సహవాసంలో దేవుని ప్రజలతో సహవాసంలో సహవాసంలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని దేవుని సన్నిధిలో సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం ఆరవదిగా ఈ యొక్క అనుభవము ఈ రూపాంతరపు అనుభవం అంటే ఆ మా ఆఫీసులో ఒక బ్రదర్ ఉండేవాడు ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఆ బ్రదర్ పేరు ఏంటంటే ఆ జాన్ పీటర్ ఆ బ్రదర్ పేరు ఆ బ్రదర్ పేరు జాన్ పీటర్ ఆయన కింద పనిచేసే వాళ్ళు నాకు ఎక్కువ ఆయనతోనే సహవాసం లేదు కానీ నేను నేను జాయిన్ అయ్యేటప్పటికే ఆయన కొంచెం బాగా సీనియర్ అయిపోయారు ఆ తర్వాత రిటైర్మెంట్ వెళ్ళిపోయారు కానీ అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళ కింద పనిచేసి ఆయన కింద పనిచేసే కొంతమంది అవిశ్వాసులైన ప్రజలు చెప్పిన మాట ఏంటంటే ఆయన గురించి ఏమండి యేసు రావు ఎలాగ ఉంటాడో నాకు తెలియదు కానీ ఈ జాన్పీటర్ గారిని చూస్తే యేసు ప్రభుని చూసినట్లే ఉంటది యేసు ప్రభుని చూసినట్లే ఉంటది అంటే గొప్ప సాక్ష్యాన్ని పొందుతా వచ్చినారు అంటే దేవుని యొక్క అంటే దేవుని బిడ్డల జీవితాల్లో ఆ మార్పుని అంటే మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభుని ప్రతిబింబింపజేయాలి లోకంలో మన చూస్తే యేసు ప్రభుకు మహిమ రావాలి లోకంలో అటువంటి జీవితము అక్కడ యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన స్వరము వినడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినడనే అక్కడ ఒక శబ్దము దేవుడు చెప్తా వచ్చినాడు మన సహోదరు సహోదరి ఇది రూపాంతరపు అనుభవము మన జీవితాలు ఆ రూపాంతరము చెందే అనుభవం అంటే ఎప్పుడైతే మన జీవితాలు అంటే ఈ ఈ ఐదంతల అనుభవం గుండా మనం వెళ్తామో ఇది ఆరో అనుభవము రూపాంతరపు అనుభవము నీకు నేను కలిగి ఉండాల నీ జీవితము నా జీవితాన్ని చూసినప్పుడు అరే ఒకప్పుడు ఇంత దుర్భాషలాడే ఈ సహోదరి ఇప్పుడు ఇంత మంచి ప్రేమగా మాట్లాడుతుంది ఒకప్పుడు ఊరికే కొట్లాడికొచ్చే ఈ సహోదరుడైనా ఈరోజు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఒకప్పుడు అబద్దాలు ఆడే ఈ ఇప్పుడు అన్ని నిజాలే చెప్తా ఉన్నాడు ఒకప్పుడు తాకి తిరిగిన ఈ బ్రదర్ ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా ఉన్నాడు అటువంటి సాక్ష్యము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలా అదే రూపాంతరపు అనుభవం అంటే ప్రభుని అంగీకరించక ముందు మన జీవితము ప్రభుని అంగీకరించిన తర్వాత మన జీవితము ఎప్పుడైతే మనం ఈ ఐదంతల అనుభవం కూడా ఈ ఆరో అనుభవము రూపాంతరపు అనుభవంలోకి వస్తాము అది రూపాంతరపు అనుభవము ఏడవది ఆఖరిదిగా జగన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యసు క్రీస్తు ప్రభు వారు కొండ అది గోల్గొత్త కొండ ఆయన సంపూర్ణముగా నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని బలియాగముగా అర్పించిన కొండ తన్ను తాను సమర్పించుకుని దేవునికి తండ్రి అయిన దేవునికి సజీవ యాగముగా తన్ను తాను అర్పించుకున్న కొండ ఇదే కొండ ఈ గొల్గోతా కొండ అనుభవము అంటే ఎప్పుడైతే ఈ గొల్గోతా కొండ అనుభవంలోకి వస్తామో నీవు నేను ఈ లోకంలో దేనిని ఆశించవు ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడము కానీ మన జీవితం ఆఖరికి వచ్చేటప్పటికి ఏ రీతిగా అయితే అపూర్సు అయిన పావులు తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చెప్తా వచ్చినాడు దయచేసి ఈ మాటలు ఎవరైనా చదివి సాయం చేయాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నాను తిమోతికి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నేనిప్పుడే పానార్డుచున్నాను నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటు కాపాడుకుంటేనే ఇది అపస్థులైన జీవితంలో ఆఖరి దశకు వచ్చేటప్పటికి అద్భుతమైన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు అంటే తన జీవితము పనార్పణంగా పోయబట్ట సిద్ధపడతా వచ్చినాడు తన తన యొక్క పరుగును విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పరుగును తుదముట్టిస్తా వచ్చినాడు మన జీవితంలో నేను రీసెంట్ ఒక మా దగ్గర ఒక హ్యాపీనింగ్స్ అనే ఒక బుక్ వస్తుంది వీక్లీ ఆ పబ్లికేషన్ పబ్లిష్ అవుతా ఉంటది దాంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే అంటే ఒక మంచి మాట ఒక మాటను రాశారు దాంట్లో ఆ మాట ఏంటంటే నువ్వు ఇంకా ఈ లోకంలో సజీవులుగా సజీవుల లెక్కలో ఉన్నావు అంటే దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా నీ జీవితంలో నెరవేర్చబడలేదు అంటే ఆ మాట నాకేం జ్ఞాపకం చేస్తూ వచ్చిందంటే దేవుని యొక్క పరిచర్య చేయటానికి నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను ఇంకా దేవుని యొక్క పని చేయటానికే నేను ఇంకా సజీవు లెక్కలో ఉన్నాను ఆయన పని చేయాల ప్రతి దినూ ఆయన అడగాల ప్రభు ఈ రోజు నీ చేయాలి ఈ రోజు నై నీ చిత్తమేంటి నా జీవితంలో ప్రతిరోజు అదీతిగా ఆయన సేవ చేసేదో ఆదివారం చేస్తూ ఉన్నాం లేదంటే ఏదో ఒకరోజు నెలలో ఒకరోజు చేస్తా ఉన్నాం ఇది కాదు ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని సంపూర్ణంగా నెరవేర్చబడాల అపోస్ అయిన పౌలు ఈ మాట మనకు ఆయన చెప్పిన మాట మనకు ఒక సవాలుతో కూడుకున్న మాట ఆయన కొరకు పానార్పణముగా పోయబడటానికి కూడా సిద్ధపడిన స్థితి ఈ గోల్గోతా కొండ అనుభవం ఎవడైనానూ నన్ను వెంబడింపు కోరిన ఏడలా తన శిలువును ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకుని తన శిలువు నెత్తుకుని నన్ను వెంబడించు ఒకవేళ నువ్వు అందుకే ఆ నువ్వు కాసు వర్త ఐదో వచ్చాయి పదకొండో వచ్చినాం అనుకుంటా ఎప్పుడైతే అక్కడ యేసు శిష్యులు పేతురు యాకబు యోహను వీళ్ళందరూ కూడా ప్రయాస పడతా ఉన్నారు వాళ్ళు ప్రయాస పడతా ఉన్నారు యేసు వారి ప్రత్యక్షమై ఇవి ఈ ప్రక్కన వేయండి అంటే అక్కడ గొప్ప విస్తారమైన చేపలు అప్పుడు అడుగుతా వచ్చినాడు నన్ను వాళ్ళు ఆ చేపలు అక్కడే వదిలేశారు సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించరే ఆయనను వెంబడించరు వచ్చే తర్వాత వాళ్ళు కొన్ని నిమిషాలు తగ్గిపోయినారు కానీ వారి యొక్క జీవితం చివరి చూస్తే వరే ప్రభు కొరకై ఆ హతసాక్షులుగా చేపడతా మనం చూస్తాం కాబట్టి క్రిలారా మన జీవితాల్లో ఏడంతల అనుభవము దావేది యొక్క జీవితంలో ప్రభు నేను ఎక్కలేనంత తైన కొండపైకి నన్ను ఎక్కించము ఈ ఎక్కలేనంత తైన కొండ ఏడంతల అనుభవాలు మనం చూస్తా వచ్చిన నీ యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది ఎక్కడ ఆగిపోయింది ఒకవేళ ఆరంభంలోనే ఆరంభించబడి అక్కడే అరార్వతి కొండ మీదే ఉన్నావా లేదంటే ఈ మోరియా కొండ అనుభవంలోనికి వచ్చావా ఆయన యొక్క ఆజ్ఞలో ఆయన యొక్క స్వర్ము తర్వాత లేదంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే అనుభవంలో ఉన్నావా నాలుగవదిగా ఆయన కొరకు రోషం కలిగి జీవించే స్థితిలో ఏలి అవాలి ఉన్నావా ఏదోది ఆయన యొక్క మందిరం ప్రథమ స్థానము ప్రాముఖ్యత నుంచి ఆయన ప్రజలతో ఆయన యొక్క సహవాసము సహవాసంలో ఉండే సంతోషము ఆనందాన్ని నువ్వు అనుభవించగలిగే స్థితిలో ఉన్నావా ఆరోదిగా రూపాంతరపు కొండ అనుభవము మారిన స్థితిని మారిన స్థితిలో ఉన్నావా ఏడవది గోల్ కొండ అనుభవంలో ఉన్నావా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు బ్రతికే ఆ స్థితిని నీ జీవితంలో కలిగి ఉన్నావా ఎక్కడ ఆగిపోయావు లేదు ఈ ఒక్కొక్క మెట్టు అనుభవంలో ముందుకు సాగుతూ ఉంటే దేవునికి స్తోత్రం దేవునికి వందనాలు ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రిమైన సహోదరు ఆ సహోదరి ఒక రెండు నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభు ఇదిగో నా జీవితం ఇక్కడ ఆగిపోయింది నా ఆత్మీయ జీవితము ఇదిగోనైనా ఈ మొదటి స్టెప్ లోనే రెండవ అనుభవంలో ఉండిపోయినా నేను అలాగే లేదా మూడవ అనుభవంలో స్ట్రక్అప్ అయిపోయినాను ఎక్కడైనా స్ట్రక్అప్ అయిపోతే అక్కడ నుంచి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగటం చాలా కష్టం ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్లాలా ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడాలా ఆయన యొక్క సారూప్యంలోనికి నీవు నేను మార్చబడాలా అదే దేవుని యొక్క ఉద్దేశము అందుకే దేవుడు ఇంకా నిన్ను నన్ను సజీవులకు ఉంచినాడు ఒకవేళ ఆయన యొక్క కార్యానికి మన జీవితంలో చోటు ఇవ్వకపోతే ఆత్మీయంగా ఎదగలేము ఆత్మీయంగా ఎదగకపోతే బా భయంకరమైన స్థితి దేవుని యొక్క చిత్రం నెరవేర్చబడకపోతే ఉంటావు దేవుని యొక్క నీ జీవితంలో దావి ఇది నీవు నేను కూడా ఈ సాయంకాల సమయంలో ఇప్పుడు అర్థం చేస్తా ఇదిగో నామర ఆలకించు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు బ్రదర్ బక్సింగ్ అబ్రోహం సహవాసం ఆరంభించిన దైవజన్లు ఆయన ఒక వర్తమానంలో ఆయన బాల్య దినాల్లో ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే ఆయన కష్టపడి కష్టపడి బహుభారంతో ఒక కొండ ఉన్నతమైన శిఖరానికి ఒక ఉన్నతమైన శిఖరానికి ఆ కొండ ఉన్నతమైన స్థితికి పైకి వెళ్ళేవాడు అంట దాదాపు పైకి వెళ్ళే స్థితిలో అక్కడ నుంచి మరలా కింద పడేవాడు కింద ఆ రాళ్ళు ఆ చెట్లు అవన్నీ తన శరీరాన్ని గాయపరిచేవి బహు భయంకరమైన బాధపడతా ఉండేడంట మళ్ళీ అలాగ కింద పడుతూ పడుతూ పడుతూ పడుతూ పడుతూ తూందకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న ఒక వల ఉండేదంట అంటే ఆ వల మీద పడిపోయాడంట పడిపోతే అక్కడ నెమ్మది అక్కడ విశ్రాంతి అక్కడ సమాధానం ఉండేది ఆయన జీవితంలో మరలా తిరిగి తన జీవితాన్ని మరలా ఆరంభించి మరలా కొండపైకెక్క అది తన యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు ఒక ఆ కల రూపంలో చూపిస్తా వచ్చినాడు ఆయనకు అర్థమయ్యేది ఆయనకి అర్థమవ్వలేదంట ఆరంభ దినాల్లో కానీ ఆయన సేవకు వచ్చి సేవల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఎప్పుడైతే సంఘాలన్నీ స్థాపిస్తా వచ్చినాడో ఆ తన తన జీవితము ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి తర్వాత ఈ యొక్క కళభావము దేవుడిని నాపం చేస్తా వచ్చినాడు తన జీవితంలో ఆ కళ ఎప్పటికీ మర్చిపోలేదంట ఆయన నీవు నేను కూడా ఆత్మీయంగా ఎదిగే స్థితిలో ఎన్నో దెబ్బలు తగులుతాయి అవి అనారోగ్య సంబంధమైన స్థితి కావచ్చు ఆర్థిక పరమైన దెబ్బలు కావచ్చు లేదా కుటుంబ పరమైన దెబ్బలు కావచ్చు ఎన్ని రకాలైన దెబ్బలైనా కావచ్చు కానీ వీటన్నింటినీ లెక్క చేయకుండా వెనుక ఉన్నవి ముందున్న వాటి కొరక వేగిరపడచ్చు మనము ఏ రీతిగా అయితే అబ్రహము పునాదులు గల కొరకు ఎదురు చూచు చుండె రాస్తా వచ్చినాడు నీవు ఆ ఉన్నతమైన స్థితికి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నేను ఎక్కునట్లుగా ప్రభు మనకి కృప అనుగ్రహించనుగా దేవుడు కొన్ని మాటలు మన వినికీలో దీవించనుగా ప్రార్థించండి ప్రేమ కలపడలేక్రి మహోన్నతుడు దేవ మారేడు మార్పు చంద్ర మహిమ కలిగిన దేవ ఈ గణమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నమ్మకమైన ఆమోని బట్టి మీకు వంద నాలుస్తోత్రిములు చెల్లిస్తూ ఉంటున్నారు ఆయన కీర్తనుల అరవై ఒకటి రెండు యొక్క ప్రార్థన నన్ను ఎక్కలేనంత తగిన కొండపైకి నన్ను ఎక్కించును పవన్ అయ్యా ఐదుగో మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు మేము ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరిన దేవుడు నీ కొందనాలు స్తోత్ర ఆచరిస్తుంటున్నాను కృప నైనా ఈ ఏడంతల ఈ యొక్క కొండల అనుభవం మా జ్ఞాపకం చేస్తూ కృప అయా ఐదుగో ఆయన బిడల సమయాన్ని వృధా చేయకుండా మాట్లాడుతూ వచ్చినా అని మిమ్మల్ని హృదయం మారస్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఐదుగు చేరువచ్చిన మేము ఏ స్థితిలో ఉన్నాము మమ్మల్ని మేము పరీక్షించుకొని యన ఐదుగో ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయిన స్థితి ఆత్మీయంగా ఎదుగుదల లేని ఆ స్థితిలో మేము ఉంటే ఏ ఐదుగో దయతో కర్ణించము మీ కృప చూపించము సహాయం చేయతం ఏ ఐదుగో మేము కేవలం నీ వాక్యం వినివారంగా కాకుండా నీ వాక్యానుసారమైన జీవితం కట్టుకునే కృప నాకు మా చేరు వచ్చిన మాకందరికీ దాయి చేయమని మీ సన్నిధిలో మానవ అద్దుబాట్లో యుద్ధపడిన వాక్యం నీరు ఫలింపు చేయట్రీ ఏ ఐదుగో మేము ఆత్మీయమైన స్థితిలో ఆ యొక్క అనుభవంలోకి మేమందరము చేరినట్లుగా మీ కృప్ చూపించము సహాయం చేయను తండ్రి ఈ ఏడంతల అనుభవాలు అయిన ఎదుగు నేను తండ్రి ఆ ఉన్నతమైన ఆ అనుభవంలోనికి మేము వెళ్ళినట్లుగా మీ కృప చూపించి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఎదుగు చేరు వచ్చిన మాందరిని బట్టి మీకు వందనాలు కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చలిస్తుంటున్నా దీవించి ఆశీర్వదించము కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ప్రగో మీ రక్షణతో ఈ రక్షణ మాత్రమే కాకుండా ఈ ఉన్నతమైన స్థితిలో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మేమందరము మా కుటుంబాలు ఉండనట్లుగా మీకు చూపించి సహాయం చేయము మీ కనికరం చూపించిన తండ్రి అయ్యా ఇదిగో మరి ప్రత్యేకంగా ఎవరైతే ఈ టీం ని లీడ్ చేస్తూ ఉన్నారో నీ వీళ్ళందరిని బట్టి మీకు వంద స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం దాసుడు చంద్రశేఖర్ సార్ని బట్టి ఆయన తండ్రి తనకు సహకారులుగా ఉంచిన మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ రాసం ద్వారా కూడా ఈ గ్రూప్ లో పాలి భాగస్థులుగా చేసి రైతుగా అయినా మరి తండ్రి మీకు చూపిస్తానండి ప్రేమ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ దీవించు ఆశీర్వదించము కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చము తండ్రి వృద్ధాప్యంలోని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్య నుంచి తప్పించి మీ చూపించండి మంచి ఆరోగ్యం దాచింది తండ్రి ఐదుగోరైనా మరి తండ్రి యవనస్తులైన మా ప్రియుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం ఉద్యోగాల కొరకు అయితే చూస్తుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం ఆయన ఇదిగో నేను మన తండ్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటే నా సహాయం చేయండి మీరే నడిపించండి దేవ ఆయన ఇదిగో ఏమన్నా కాలంలో బిడలి మీకు ఆడు క్రింద ఉన్నట్లుగా మీ సహాయం దాయిచ్చేయండి నా ముఖమైన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తారు ఎవరైతే అనారోగ్య సమస్యలు కూడా వెళ్తున్నారు అయినా ఇదిగో వీళ్ళందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నా దేవ అనుభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నేను వాక్యం సెలవుస్తుంటే వీళ్ళందరికీ మంచి ఆరోగ్యము బలం శక్తి అని గురించి కొరకు చూపించుంటీ ఇదిగో నేను మరి ఇంకెవరైతే అనారోగ్య సమస్యలు ఆర్థిక అవసరం కూడా వెళ్తున్నారో బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తను తీస్తే మహిమేశ్వరం చెప్పను మీరే ప్రతి ఔషధత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన మీ కృపను కోరుకుంటూ చిన్న బిడ్డలైన వరకు స్కూల్స్ కాలేజెస్ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నా బిడ్డలు ప్రత్యేకించబడిన బిడ్డలుగా నీ బిడ్డలుగా నీ పేరు పెట్టబడిన బిడ్డలుగా ప్రఫనైనా మీ జ్ఞానంతో నింపి నడిపించి సహాయం చే తండ్రి అయా ఇదిగో మీ కృప చెప్పించమని అయా ఐదుగా మీ కనకరాన్ని కోరుకుంటూ ఇంకా మా బిల్లు చేతి దీవించి ఆశీర్వదించింది తండ్రి మని వంద సహవాసాన్ని చేస్తున్న ప్రతి ప్రార్థన స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీసారి మీ కృప కలిగిన హస్తాలు కప్పు చెప్పుకుంటూ మా ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభుని మా రక్షకుడు నేనే వారి దివ్యమైన నామంలో స్తు ప్రార్థించడి వాడు నామ తండ్రి ఆమె టైమ్ ఒక ఫైవ్ మినిట్స్ కవిత సిస్టర్ మార్మల్స్ పొందాలి బాబు తన చరిత్ర చెప్పినట్లు వినాలని ప్రార్థించండి బ్రదర్ కవిత సిస్టర్ సిస్టర్ కదా ఒక అవును బ్రదర్ పరిశుద్ధుడ ప్రేమ కనిక్రమ కృప కలిగిన తండ్రి మీ ఘనమైన నామాన్ని పుస్తతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంత వరకు మీ సన్నిధిని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు దాసుని ప్రభావం మరుగుపరుచుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నైన్ మీ వాటి చెప్పబడిన వాక్య ప్రకారం సహాయపడమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ప్రభావ కవిత శిష్యుని బట్టి మీ సన్నిధిలో మొరు తండ్రి జ్ఞాపకం చేసుకోనండి కృప చూపించండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా వారి ప్రతి ఒక్క అవసరత తీర్చండి నాయన ప్రాముఖ్యంగా తండ్రి నేను మార్మల్స్ పొంది రక్షించబడని సహాయపడం నా తండ్రి ప్రభావ విశ్వాసం నడిపించమని ప్రార్థిస్తున్నాను ఇవే నుంచి మన దేవుడు నిర్వహద మీరే కృప చూపించండి గొప్ప రక్షణ కార్యం తండ్రి వారి కుటుంబంలో జరిపించండి వారి బాబు విషయంలో గురించి ప్రార్థిస్తున్నాను ప్రభావ మీరే సహాయపడమని కృప చూపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి నైనా అన్ని విషయాల్లో తోడుగా ఉండండి నా తండ్రి నాయన ప్రభావ అప్పటి తండ్రి మీద మంచిదే జ్ఞానమంటు వేసిన అన్ని విషయాల్లో సహాయం మంచి ఆరోగ్యం రాయచ్చు ప్రభా మీరే రూప చూపించి గొప్ప కార్యం జరిగిన తండ్రినైనా ప్రభావరి కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం జరిగిన వారి కుటుంబాన్ని చేతిలో తప్పగి ఇంతవరకు ప్రభావం అనుగ్రహించిన వంద నాలుగు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా ప్రజలు అడక్క మన ప్రభు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికి లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించ అందరికి ప్రయోజనం అందరికి ప్రయోజనం